ప్రాధాన్యత పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు మహాగనుడవు మహోన్నతుడవు సర్వాధికారి సర్వలోక సృష్టికర్తవు మహోన్నతుడవు నినాయుడు నిరంతరమేక రీతిగా ఉన్న మహారాజు ప్రభువులకు ప్రభువు రాజాది రాజు తండ్రి నాయనములకు సజీవుడవు పూజారు తండ్రినికి ఎంతో వందనాలు ప్రభు అద్భుతంలో ఆశప్టములు చేయి దేవుడవు నాయన సర్వాధికారమైన దేవుడవునికి ఎంతో వందనాలు తండ్రి ప్రభు ఈ గడిచిన కాలం అంతై తండ్రి నీ గొప్పతో నీ ప్రేమతో నైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రతి పనులు మాకు తోడుగా ఉంటూ గొప్పదేవైనంత వరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఇంకా తండ్రి సాయంత్రం కాల నీ సన్నిధిని ఆయన కూడుకోడానికి నా ప్రభావ నేను ఆయన ప్రభావ వాక్యం వినడానికి నీకు మరుగు పెట్టడానికి మీరు గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామల్ని కూడా ఉంటే అక్కడ ఉంటానన్న దేవుడో ప్రభా అవున తండ్రి నాయన నా తల్లి మధ్యలో మీరు ఉంటున్నారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ గొప్ప దేవ శనికరం గల దేవ నా తండ్రినైనా ప్రేమించే దేవుడవు ప్రభా పాపులమ్మునైనా ఘోర పాపులమ్మ తండ్రి నీకు బహుదూరస్థలమైన మమ్మల్ని తండ్రి ప్రేమించి నాయన ప్రభా మా కొరకు నా తండ్రి ఆ కలవరి శిలువుల ప్రభా మీరు బలియాగం చేసి నా ప్రభా మమ్మల్ని రక్షించినారు మమ్మల్ని అందరినీ పాపం నుంచి విడిపించారు నీ బిడ్డలుగా నీ సూత్రలుగా మమ్మల్ని అందరినీ చేసుకున్నారు తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రిని ఆయన ఈ సాయంత్రకాల సమయంలో మీ నామం బట్టి మేము మీరే తండ్రి మధ్యలో ఉండండి జరగ నివలసిన మీ నామాన్ని మేము కరంగా జరిగించండి మీకు వందనాలు ప్రభావ రావాల్సిన ప్రతి బిడ్డను మీరు నా ప్రభా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని మీరే నాయన ప్రభా నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని అయినా మీరే మాకు తోడుగా ఉండి మీరే మహిమలు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒక పాట పాడదా మనం స్తోత్రం చెల్లింతు స్థుతి స్తోత్రం చెల్లింతుని మేలు తలంచి తలంచి స్తోత్రం చెల్లి స్త్రం చెవరాత్రములు కంటిపాపవలే కాచయా దివారాత్రములూ కంటిపాయా దయలాస్తముతో రోచి నడి పింఛితి దయ గలాస్తముతో బ్రోచి నడి పింఛితి స్తోత్రం చే స్తి స్తోత్రం చేతోత్రం చెతోత్రం చెల్వనోసు సువార్తను చే పాటియా సిల్వను మోసుకొని సువార్తను చే పాటియా ఏసునివే బడిపా ఎంత భాగ్యము నీచితివే ఏనివే బడింపా ఎంత భాగ్యముని చితి స్తోత్రం చెల్లింతుము స్తో స్తోత్రం చెల్లింతుము ఏ సునాదుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము సుతి స్తోత్రం చెల్లిము పాడేదయా మరణుయా పాడేదయా మరణయా సద పాడేదయా ప్రభు ఏసు సా పాడలు ప్రభు తుమో స్తీ స్తోత్రం చే తుము సోనాదు మంచి ప్రైజలందరికీ మన మధ్యలో ఉన్న పరిశుద్ధరావు బ్రదరు మనల్ని వాక్యంలో నడిపిస్తారు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపుపతన్ని మీ పాదములకు వందనాలు ప్రభావ ఇంతవరకు కాచి కాపాడేందుకు వందనాలు తండ్రి ఇదిగా నాయన ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా మీరే మాకు సహాయపడండి నా తండ్రి నాయన మీరే గ్రూప్లను నియించండి నా ప్రభా నన్ను ఆయన మీ ఆత్మతో నింపండి నా ఆలోచనలు నా తలంపులు సమస్తము కొట్టివేయండి ప్రభా నా నోటిని మేము బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవా నా ద్వారా మీరే మాట్లాడమని నేను మీరైతే చెప్పదలుచుకున్నారు ప్రభా అదే సూటిగా స్పష్టంగా చెప్పు నన్ను చెప్పలేదా ప్రభా నీ వాక్యాన్ని మీరు రీతిగా తండ్రి వాక్య సరంగా మేము జీవించడానికి కృపణను గ్రహించు మనం మీరే మహిమను అందును యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నావు దాన్ని ఆమె మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు ఈ రాత్రికాల సమయంలో ఫిలిపీలకి రాసిన పత్రిక నుంచి ఆ పస్తున భక్తుడు ఫిలిపీ సంఘానికి రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం వాస్తవానికి ఆయన ఈ సంఘానికి జైల్లో ఉండి ఖైదీగా ఉండి తను ఎన్నో బాదలు పడుతూ హింసలు పడుతూ ఆయన ఈ పత్రికని రాసినట్లుగా మన చరిత్రకారులు చెప్తా ఉంటారు ఆయన జైల్లో ఉండి ఈ పత్రికను పిలిపి సంఘానికి రాస్తూ ఉన్నారు ఆయన జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారంటే తను బయటికి వస్తాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు విడిచిపెడతారో లేదో పరిస్థితి ప్రాణాలతో నేను బయటికి వెళ్ళి పనిచేస్తానో లేదో అని ఉండి పరిస్థితి అటువంటి స్థితిగతుల్లో ఆయన అంతటి కష్టంలో తను ఉన్నప్పుడు తనే మాత్రం భయపడలేదు తనే మాత్రం బాధపడలేదు తనేమాత్రం చింతించలేదు తను చింతించకుండా ఆయన ఫిలిపి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒక్క ఆయన అనే మాట ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటే ఆయన చనిపోతాడో బతుకుతాడో తెలియదు అటువంటి స్థితిగతుల్లో ఆయన ఉన్నప్పుడు ఆ శ్రమను చూసి ఆయన కృంగిపోకుండా నా మట్టుకైతే చావు క్రీస్తే చావైతే లాభము నేను బ్రతికినా క్రీస్తు కొరకే బతుకుతాను చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోతాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన చూ వచ్చే శ్రమలను బట్టి ఏమాత్రం కూడా తను కృంగిపోలేదు వచ్చే శ్రమలను చూసి తను ఏమాత్రము భయపడలేదు తను ఎవరైనా సరే గొప్పగా పరిచయం చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి మాటలు చెప్పడం సామాన్యం అది ఇంత గొప్ప విషయం ఏమి కాదు ఎప్పుడైతే భయంకరమైనటువంటి శ్రమల్లో భయంకరమైనటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఈ మాట చెప్పగలగడమే గొప్పతనం దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి దేవుడు పనే కదా నేను చేస్తున్నాను దేవుడు దేవుడు చీరం పనే కదా నేను చేస్తున్నాను నాకెందుకు దేవుడు ఇంత శ్రమం పెడుతున్నాడు అని అనుకోలేదు ఆయన ఆయన ఎంతటి కష్టంలో కూడా తను గొప్పగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు అనేకమైన గొప్ప విషయాలు తాను ఈ యొక్క పత్రికలో తెలియజేస్తూ వచ్చాడు సంఘాన్ని మనం కూడా వెళ్తే కదా చాలాసార్లు శ్రమల్లో బాధల్లో మనం దేవుడిని మీద సనిగే వరంగా దేవుడు ఎందుకు రీతిగా మనం ఉంటాం కానీ అదే మనము గొప్ప కార్యాలు జరిగితేనో లేదా శుభకార్యాలు జరిగితేనో గొప్ప విషయాలు జరిగితేనో మనము ఎంతో గొప్పగా సాక్ష్యాలు చెప్తాం ఎంతో గొప్పగా స్థుతిస్తాం ఎంతో గొప్పగా ఆరాధిస్తాం ఎంతో సంతోషంగా బాగా కానీ శ్రమలు రాగానే మనం పడిపోయే వారంగా దుఃఖపడే వారంగా దిగులు వారంగా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని పడిపోయే వారంగా ఉంటాం ఈ యొక్క పత్రిక రాయడానికి గల ప్రముఖ్యమైన కారణం ఏంటిదంటే ఫిలిపిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనంలో పౌల్ గారు చెప్తారు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను అని చెప్పి ఫిలిపీ సంఘానికి ఆయన రాస్తున్నాడు ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు ఓన్లీ యేసు క్రీస్తు విశ్వసించడం మాత్రమే కాదు ఆయన ముందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన మా కొరకు వచ్చాడు మా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ద్వారా మేము మారుమనిసు పొంది ఆయన రక్తం ద్వారా మేము కడగబడితే మేము ఆప్తీసం పొందితే మేము పరలోకానికి వెళ్ళిపోతాం ఈ విగ్రహ ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తే దేవుడు మా యొక్క బలహీనతలను విడిచిపెట్టేస్తే మాలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టేస్తే మేము దేవుని నమ్ముకుంటే మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని మాత్రమే కాక మీరు క్రీస్తుని విశ్వా క్రీస్తున్న విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను అంటే దేవుని పక్షంగా మీరు శ్రమలు పొందాలి ఇబ్బందులు పొందాలి ఓన్లీ రక్షణ తీసుకొని ఏదో గొప్ప కార్యాలు జరిగితే చెప్పుకొని శ్రమలు వస్తే కృంగిపోయి క్రైస్తవం నుంచి వెళ్ళిపోయేది కాదు మీరు ఎలాగైతే విశ్వసిస్తున్నారో ఉట్టి విశ్వసించడం మాత్రమే కాకుండా ఆయన ఎందు మీరు శ్రమ ఆయన ఎందు మీరు కష్టపడాలి ఆయన ఆయన నిమిత్తం మీరు హింసింపబడాలి దూషించబడాలి ఆయన నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవు సహించాలి అని చెప్పి ఆయన సంఘాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు ఎందుకంటే ఆ రోజు ఫిలిపి సంఘంలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు చరిత్రకంగా చూస్తే అక్కడ వాళ్ళకి కఠినమైన పరిస్థితులు యేసు క్రీస్తు ప్రవారిని బోధించే వారికి ఆయనని కొలిచే వారికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో వారు పడిపోకుండా వారు దొట్రలిపోకుండా వారు ఎటువంటి శ్రమంలో క్రీస్తుని విడిచిపెట్టిపోకుండా ఆ పోస్ట్ పౌలు గారు ఆయన పత్రికలో రాస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు ఎప్పుడు మనలో నిజమైన విశ్వాసం ఉంది ఎప్పుడు మనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అని మనకు అర్థమవుతుందంటే ఎప్పుడైతే శ్రమలు వస్తాయో ఎప్పుడైతే బాధలు వస్తాయో ఎప్పుడైతే మనం రంగిపోయి ఉంటామో అప్పుడు ప్రభువుని బట్టి మనం సంతోషించగలిగితే అప్పుడు మనలో నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్టు అదే ఫిలిపిలకి రాసిన పత్రికలో ఆయన పౌలు గారు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుకును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని రాస్తాడు ఎందుకనంటే ఆయన ఉంది అద్భుతాలు చేస్తూనో ఆయన ఉంది స్వస్థలు చేస్తూనో ఆయన గొప్ప గొప్ప స్టేజీల మీదనో వేదికల మీద మాట చెప్పడం లేదని జైల్లో కూర్చొని హింసలు పడుతూ చిత్రహింసలు పడుతూ అంటున్నటువంటి మాట ప్రభు ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించుడి అంటే ఆయన జైల్లో హింసలు కూడా ప్రభునందు ఆనందిస్తున్నాడు మరి మనల్ని కూడా అదే చేయమంటున్నాడు ఈ రీతిగా ఎన్నో గొప్ప విషయాలు మంచి విషయాలు ఆయన ఈ పిలిపి సంఘానికి రాస్తూ చెబుతూ ఉంటాడు అలా చెబుతూనే రెండవ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు చూడండి పిలుపులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము ఆరో వచనం నుంచి పన్నెండవ పదకొండవ వచనం దాకా మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు ఎందు నిమిత్తం వచ్చారు ఎలా ఆయన తగ్గించుకున్నారనే విషయాలు ఆయన అక్కడ రాస్తూ ఉంటాడు ఆయన మాట ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలిక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రెక్తునిగా చేసుకోను పౌల్ గారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా తను తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు ఆయన తగ్గింపుతనాన్ని ఆయనలో ఉండేటువంటి గొప్ప విషయాల్ని ఆయన చెప్తున్నాడు ఏమనంటే ఆయన దేవుని స్వరూపం దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు ఆయన సర్వాధికారి సర్వోన్నతులు సర్వలోక సృష్టికర్తైన దేవుడు ఆయన ఏవైనా చేయగలిగినటువంటి దేవుడు నోటి మాట సెలవిస్తే సమస్తము కలిగేటువంటి సమస్తం కలుగుతాయి అంత గొప్ప దేవుడు ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడలేదు ఆయన మనుషుల పోలిక పుట్టడానికి దాసుని స్వరూపం ధరించుకోవడానికి తనకున్నటువంటి మహిమను సింహాసనాన్ని వైభవాన్ని ఐశ్వర్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయనలో ఎంత తగ్గింపుందో అనే అనే విషయాన్ని ఇక్కడ పౌల్ గారు చెప్తున్నారు ఈ లోకంలో చిన్న చిన్న అధికారుల్నే మనం చూస్తూ ఉంటాం అంతెందుకండి ఉదాహరణకు ఎమ్మెల్యేలను లేకపోతే ఎంపీలను లేకపోతే సీఎం గారులను పిఎం గారులు వీళ్ళను చూస్తూ ఉంటే ఇవి లోక సంబంధమైనవి కొత్త కాలం ఉండేటువంటి పదవులు ఈ పదవులు ఐదో సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి కానీ ఈ పదవుల్లో ఉన్న వ్యక్తులు తిరిగి మళ్ళీ ఆ పదవి సంపాదించడానికి ఎన్ని పనులు చేస్తా ఉంటారు ఎందుకంటే ఆ సింహాసనానికి అలవాటు పడిన వారు ఆ అధికారానికి అలవాటు పడిన వారు పాలించడానికి పరిపాలించడానికి అలవాటు పడిన వారు వారు అంత ఈజీగా అధికారాన్ని వదిలిపెట్టుకోలేరు అంత ఈజీగా ఆ ఉన్నటువంటి వైభవం నుంచి బయటికి రాలేరు వాళ్ళకి ఆ వైభవం కావాలి ఆ అధికారం కావాలి తానే గొప్పవాడు అనిపించుకోవాలి నన్నెప్పుడు అందరూ గొప్పగానే చూడాలి అనేటువంటి ఆలోచన ఈ లోక సంబంధమైన మనుషులకు ఉంటుంది తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ఎంతగా చేస్తూ ఉంటారు కానీ తానే యుగ యుగములకు తానే యుగ గొప్ప దేవుడై తను అది ఎంత మాత్రం కూడా గొప్పదని ఎంచక అది అలా ఉండడం ఎంతో భాగ్యము అని ఎంచక తను తాను రిక్తునిగా చేసుకున్నాడని చెప్పి అపోసులైన పౌలుగు భక్తుడు ఈ యొక్క పత్రికలో రాస్తూ ఉన్నాడు ఎనిమిదో వచనము తొమ్మిదో వచనము పదో వచనము మనం చూస్తే మరియు ఆయన ఆకార మందు కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొనిను మనుషులుగా కనపడ్డాడు మరణం పొందినంతగా అంటే ఎటువంటి మరణము అనంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోలేను ఆయన శిలువ క్రమం ఆయనని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు ఎంత ఘోర పాపం చేసిన వారికి కూడా వెయ్యిరేమో అంత భయంకరమైనటువంటి శిక్ష ఎంతో భయంకరమైనటువంటి పాపాలు చేసిన వారు కూడా అంత భయంకరమైన శిక్ష వెయ్యరు ముఖం మీద ఉమ్మి వేయడం తల మీద ముల్ల కిరీటాలు పెట్టడం బల్లెపోట్లు కొట్టడం పైపెచ్చు అపహసించడం అవమానించడం నువ్వు ఎంతో మందిని స్వస్థపరిచావు కదా నువ్వు నిన్ను నువ్వు రక్షించుకోలేవా నువ్వు యూదుల రాజువు కదా నువ్వెందుకు నువ్వు రక్షించుకోలేవు ఆయన ముఖం మీద గుడ్డ వేసి కొట్టి నిన్ను ఎవడు కొట్టాడో ప్రవచించు అని ఉమ్ము వేసి ఇష్టానుసారంగా మాట్లాడి దూషించి అవహేళన చేసి ఎంతో భయంకరంగా చిత్రహింసలు పెట్టి ఆఖరి బొట్టు వరకు కూడా తను రక్తం కారిపోయే రీతిగా తనను శరీరాన్ని తూట్లు తూట్లు చేసి ఆయన ఎంతగానో హింసించడు ఇవన్నీ కూడా ఆయన సహించాడు ఇవన్నీ ఆయన భరించాడు తను తాను తగ్గించుకున్నాడు అంతగా దేవుడు విధేయత చూపించాడు తండ్రికి అని చెప్పి రాస్తూ ఉన్నాడు తొమ్మిది వచనాలు చూస్తే అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించను అని అంటున్న మాట ఏంటంటే పరలోక ఉన్నవే కాని పరలోక ఉండే వారే కాని భూమి ఉన్న వారిలోనే కానీ భూమి ఉన్న వారైనా సరే ఎవరైనా సరే ప్రతి వాణి మోకాలు ఏసు నామంలో వంగాలి అంటే ప్రతి నామ ప్రతి వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు అందుకని చెప్పి ప్రతి వాని నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అందుకని చెప్పి దేవుడు ఆయనని అధికంగా ప్రతి నామంలకు పై నామం అనుగ్రహించాడు ఆయనదే అత్యున్నతమైన నామం ఆయనకు మించిన నామం ఏది లేదు ఆయనే అత్యంత గొప్ప దేవుడు ఆయన హోదా కలిగిన వాడు అత్యున్నతుడు అని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు ఇంతవరకు ఆయన ఈ పౌలు భక్తుడు ఆ ఆరో వచ్చనం నుంచి పదకొండో వచనం వరకు ఆయన ఈ విషయాల్లో దేవుడు ఎంతగా తను తను తగ్గించుకున్నాడు రిక్తునిగా మార్చుకున్నాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎలా సెలవు మరణాన్ని పొందాడు ఎంతటి ఘనమైన నామాన్ని పొందాడో ఈ విషయాలన్నీ పౌరు భక్తుడు ఎందుకు ఇక్కడ రాస్తూ ఉన్నాడంటే ఎందుకు ఇవన్నీ ఆయన పిలిపి సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడంటే వాళ్ళ తెలుసు కదా ఇవన్నీ తెలుసుకొనే యసుక్రీస్తు ప్రభాని యొక్క ప్రేమ ఆయన చేసినటువంటి బలియాగము ఇవన్నీ అర్థం చేసుకునే వారు మారు పొంది రక్షణ పొంది సంఘంగా చేర్చబడ్డారు సంఘంగా కూర్చబడ్డారు వారికి తిరిగి మళ్ళీ ఇవి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభాకి అత్యున్నతమైన నామం ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు ఆయన ఎంతగానో రిక్తుడిగా మారాడు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు శిలోమరణాన్ని పొందాడు అని ఇవన్నీ ఆయన తిరిగి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ పదకొండవ వచనంలో ఉన్న మాట చెప్పడానికి ఏమని చెప్తున్నాడంటే పదకొండవ వచనం కాదు పన్నెండవ వచనంలో ఉన్నటువంటి మాట చెప్పడానికి ఏమని చెప్తున్నాడంటే పన్నెండో వచనంలో కాగా నా ప్రియులారా మీరు విదేయలో విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొని అంటే పౌరు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము మీరు ఎప్పుడు విధేయత కలిగే ఉంటారు అన్న నమ్మకం నాకు ఉంది మీరు విధేయత కలిగున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అంటే నేనున్నప్పుడు మాత్రమే గాక నేనున్నప్పుడు మాత్రమే విధేయత చూపించక నేనున్నప్పుడు మాత్రమే వాక్యాన్ని ధ్యానించక నేనున్నప్పుడు మాత్రమే వాక్యానుసారంగా జీవించక మరి ఎక్కువగా నేను లేని నేను మీతో లేని ఈ కాలం నేను లేనప్పుడు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటండి సింపుల్ గా నా ముందు నాకు భయపడ్డం కాదు నేనున్నప్పుడు ఏదో నాకు నేనేదో బాగా చెప్తానో నేనేదో మంచి బోధ చేస్తానను మంచి వాక్యాలు చెప్తానను లేకపోతే దేవుడు నన్ను అధికంగా వాడుకుంటున్నాడనో గొప్ప శక్తినిచ్చాడను దేవుని ఆత్మను నడిపిస్తున్నాను లేదా నేను అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు చేస్తున్నానను నా ఎదుట ఉన్నప్పుడు భయపడడం కాదు నా ఎదుట ఉన్నప్పుడు మీరు భయముతో వణుకుతో ఉండడం కాదు నా ఎదుట మీరు భక్తితో ఉన్నట్టు ఉండడం కాదు కానీ నేను లేని సమయంలో నేను లేని ఈ కాలం భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఆ మాట అనేది ఏంటంటే మరి ఎక్కువగా అంటాడు నేను లేని నేను మీతో లేని ఈ కాలం మంది దాన్ని మరి మీరు భయముతో వణుకుతో మీ సొంత కొనసాగించుకొనుడి అని చెప్తున్నాడు ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నాడంటే నేను నేను మరి ఎక్కువగా ఎందుకు అంటున్నాడంటే మీరు నా ముందుకు మీరు ప్రవర్తన మారిస్తే సరిపోతుంది ప్రదమ్ ఏమైనా ఉండని హృదయంలో ద్వేషం ఉండని కుళ్ళు ఉండని కుతంత్రాలు ఉండని లేకపోతే అసూయలు ఉండని నా నరహత్యలు ఉండని వ్యభిచారం ఉండని కామం ఉండని ఏదైనా ఉండని మీ హృదయంలో అది నాకు బయట కనపడదు మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుంది కోపంగా ఉన్న నటిస్తూ సంతోషంగా వస్తే సరిపోతుంది గర్వంతో ఉండేవాళ్ళు కొంత దీనత్వాన్ని ధరించుకొని వస్తే సరిపోతుంది మాట మారిస్తే సరిపోతుంది హావభావాలు మారిస్తే సరిపోతుంది నేను నమ్మగలుగుతాను మీరు మీరు మా వాక్యాన్ని పాటిస్తున్నారని కానీ నేను లేనప్పుడు మాత్రం మీరు నా ఎదుట ఉన్నదానికంటే కూడా మరి ఎక్కువగా భయపడండి ఎందుకు భయపడమంటున్నాడంటే మరి ఎందుకు వనగమంటున్నాడంటే ఎప్పుడైతే మారు పొంది రక్షణ పొందామో దేవునికి మనకు ఉన్నటువంటి పాపం అడ్డు కూడా తొలగిపోతుంది యశ గ్రంథము యాభై అధ్యాయము మొదటి రెండు వచనాల్లో భక్తుడు అక్కడ దేవాది దేవుడు సెలవిస్తాడు రక్షింపక నేరకు విడినట్లు హస్తము కురచ కాలేదు విననేరకి ఆయన చెవులు మందము కాలేదు మీ పాపములు ఆయనకు మీకు మధ్యలో అడ్డుగా వచ్చినాయి మీ దోషములు ఆయన ముఖములు మీకు మరుగుపరిచినాయి కాబట్టి ఆయన మిమ్మల్ని ఆలకింపక ఉన్నాడని చెప్పి అక్కడ వాక్యం ఉంటుంది అంటే మనం మనకి దేవునికి మధ్యలో సమాధానం లేదు ఏసుక్రీస్తు ప్రభారు తన మరణానికి ముందు ఆయన ప్రాణం పెట్టక మనం ఆయన ఒప్పుకొనక మన మీద పాపభారం ఉంది ఈ పాపభారం ఉంటే దేవుడు మనిషిని చూడడు దేవుడు మనిషిని పట్టించుకోడు ఆయనకు సం దేవునికి మనిషికి మధ్య సమాధానం లేదు ఇది ఒక మధ్యలో అడ్డుగోడలాగా ఉంటుంది ఈ పాపం అనేది దేవునికి మనిషికి మధ్య సంబంధం లేకుండా చేస్తుంది కాబట్టి ఈ అడ్డుతెర తొలగించడానికే ఈ పాపాన్ని తొలగించడానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చారు ఆయన ఎంతో గొప్ప బలియాగం చేసి ఈ పాపాన్ని తొలగించారు ఈ యొక్క తొలగించారు దేవునితో మనల్ని సమాధాన తండ్రితో మనల్ని ఐక్యపరిచాడు ఎప్పుడైతే మనం మరి మనసు పొంది రక్షణ పొందుతామో దేవునికి మనకి మధ్య సంబంధం ఏర్పడుతుంది మన దేవునికి మనకి మధ్య సమాధానం ఏర్పడుతుంది యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని పరి చూస్తూ ఉంటాడు అడుతెర తొలగిపోయింది కదా కాబట్టి ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు ఆయన మనల్ని ప్రతి నిత్యం ప్రతి క్షణం మనల్ని చూస్తూ ఉంటాడు మీరు నా ముందైతే మాట మారిస్తే సరిపోతుంది కానీ దేవుని ముందైతే మాట మార్చుకొని వెళ్తే సరిపోదు ఎందుకంటే ఆయన హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు ఆయన సమస్తము ఎరిగే దేవుడు ఆయన సమస్తము చూసే దేవుడు నీ హృదయాంతరంగాల్లోకి వెళ్ళి తొంగి చూసి అక్కడ ఏముందో పరిశీలించే దేవుడు ఆయన కాబట్టి నా ఎదుట నటించినట్లు దేవుని ఎదుట మీరు నటించ నటించకండి నా ఎదుట లే నా దేవుని ఎదుట నా నేను లేనప్పుడు మరి ఎక్కువగా భయపడండి మరి ఎక్కువగా వనుక్కుతో మీ సొంత రక్షణను కాపాడుకోండి ఎందుకనంటే హృదయంలో ఏమున్నా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు ఆయన ఆయనతో నువ్వు ఆయనతో నువ్వు ఐక్యపరచబడ్డావు కాబట్టి ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు ప్రతి నిత్యం ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉంటాడు కాబట్టి నీవు ఆయన నన్ను ఆయన హృదయంలో కూడా చూస్తాడు కాబట్టి నేను ఆ పాపం నుంచి విడిపడ్డ నేను పాపం నుంచి బయటకు వచ్చిన నేను తిరిగి మళ్ళీ అందులో ఎలా ఉండాలి నేను ఇంతకుముందు చేసిన కార్యాలని తిరిగి నేను ఎలా చేయాలి నేను మారు మనసు రక్షణ పొందక చేసిన పనులను తిరిగి మళ్ళీ ఎందుకు చేయాలి దేవు నన్ను కదా ఇది దేవునికి అంగీకారం కానటువంటి పని ఇది దేవునికి ఇష్టం లేనటువంటి పని అని చెప్పి భయపడుతూ మీరు దేవుని వాక్యానుసారంగా ఉండండి మీకు ఇవ్వబడిన రక్షణను కాపాడుకోండి చెప్పి పౌర భక్తులు చెప్తూ ఉన్నాడు ఎందుకు అనంటే ఈ యొక్క రక్షణ అనేది మీకు ఉచితంగా అనుగ్రహింపబడింది కానీ మీకు ఉచితంగా రావడానికి ఒక వ్యక్తి గొప్ప బలియాగం చేశాడు దేవాది దేవుడు నరరూపిగా వచ్చి తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మరీ మిమ్మల్ని కొన్నాడు తను ఎంతో శ్రమలు పడ్డాడు ఎంతగానో దుఃఖ తనెంతగానో తగ్గించుకున్నాడు తనెంతగానో రిక్తునిగా మారాడు తను దాసుని స్వరూపం ధరించుకున్నాడు సిలువు మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు తన వైభవాన్ని విడిచిపెట్టాడు తన సర్వస్వాన్ని విడిచిపెట్టాడు తన మహిమను విడిచిపెట్టాడు అంత గొప్ప వాడు అత్యున్నత నామం కలిగిన వ్యక్తి మీ కొరకు బలియాగంగా చేయబడ్డాడు కాబట్టే మీకు రక్షణ ఇవ్వబడింది కాబట్టే మీకు ఆ రక్షణ దొరికింది మీకు ఉచితంగా దొరకొచ్చు కానీ పెట్టిన వ్యక్తి చాలా ప్రయాస ఆ ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయన ఎంత శక్తివంతుడో ఎంత అత్యున్నతమైన నామం కలిగిన ఎంత పెద్ద అధికారో ఎంత పెద్ద సర్వాధికారం ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాలు మీరు గుర్తు పెట్టుకుంటూ మీ యొక్క సొంత రక్షణని భయముతో వనుపుతో కొనసాగించుకున్నది అని చెప్పి పౌరుల భక్తుడు రాస్తూ ఆయన ఈ మాటలని చెప్పింది ఈ మాట చెప్పడానికే నిజమే కదా ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం చర్చిల్లోనో లేకపోతే ఎక్కడైనా మీటింగ్లు జరిగినప్పుడు మనుషుల్ని వ్యక్తుల్ని మనం పరిశీలిస్తే ఎంత భక్తిగా కనపడతారో ఎంత బాగా ఎంత మంచిగా ఎంత తగ్గింపుగా ఎంత దీనత్వంగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా ఎంత బాగా కనపడతారు మనుషులు ఒకరైతే కన్నీళ్ళు చలదారల్లాగా కాలిపోతా ఉంటారు ఎంతో భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు ఎంతో భయంకరంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నిజంగా అటువంటి వారిని చూసినప్పుడు నిజంగానే ఇంత ప్రేమ వీళ్ళలో ఉంది ఇంత ఆసక్తి వీళ్ళలో ఉంది ఇంత భక్తి వీళ్ళలో ఉంది అరే ఇటువంటి భక్తి నాలో కూడా ఉంటుందో లేదో అని చెప్పి అనుమానం నాకు వస్తూ ఉంటుంది కానీ నిజంగా వాస్తవానికి ఏదైతే ఆ ప్రమిసెస్ ఉంటాయో ఆ మందిరం కావచ్చు చర్చి కావచ్చు లేకపోతే మీటింగ్ కావచ్చు ఎప్పుడైతే ఆ యొక్క పరిసరాలని ఆ యొక్క విడిచిపెట్టి బయటికి వెళ్తాడో అప్పుడు వారిలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ మళ్ళీ బయటకు వస్తుంది ఏదైతే పాత స్వభావం ఉంటుందో ఏదైతే పాత గుణగణాలు ఉంటాయో పాత ఆలోచన విధానం ఉంటుందో అవన్నీ బయటికి వెళ్ళంగానే మళ్ళీ వచ్చేస్తాయి చర్చిలో ఉన్నంతసేపు దైవసేవకుడు ఎదురున్నంతసేపు సంఘంలో ఉన్నంతసేపు అందరితో కలిసినంత సేపు బాగుంటారు బాగా మాట్లాడతారు బాగా తగ్గించుకుంటారు దీనత్వాన్ని ఆప్యాయతను ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎప్పుడైతే వాటన్నింటి నుంచి బయటకు వెళ్ళిపోతారో వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి వాళ్ళ మాటలు మారిపోతాయి వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది సమస్తం మారిపోతాయి తిరిగి యథావిధిగా పాత జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటారు మళ్ళీ తిరిగి చర్చికి వచ్చి ఉంటారు ఈ విషయాన్ని పౌరు భక్తుడు చెప్తూ ఉన్నాడు మీరు నా ఎదుట ఉన్నట్టుగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని ఈ కాలం మందు కూడా మరి ఎక్కువగా భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకునుడు అంటున్నాడు ఎందుకంటే దేవాత దేవుడు అనునిత్యం నిన్ను పరిశీలిస్తూ అనునిత్యం నీ వైపు చూస్తూ ఉంటాడు ఆయన నీ హృదయంతరాంగాల్ని ఎతుకుతూ ఉంటాడు కాబట్టి నువ్వెంతో జాగ్రత్తగా ఆయన ముందుకు నువ్వు వెళ్ళాలి ఎంతో జాగ్రత్తగా నువ్వు ఆయన ముందు నిలబడాలి ఒక ఎవనస్తుడు వచ్చాడు ప్రాంతాన్ని నేను నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలని అడిగాడు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా అవన్నీ పాటించు అని చెప్పాడు ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నానే అని చెప్పి గొప్పలు చూపించుకోవడానికి వచ్చాడు ఆయన తెలియదు కదా మనం మనమైతే నమ్మేస్తాం మనమైతే ప్రవర్తన బట్టో క్రియలను బట్టో ఏవో పై పైన చూసి మనం నమ్మేస్తాం అయ్యో నిజంగానే భక్తి నిజంగానే మంచి దేవుని బట్టి భయభక్తులు కలిగిన వారు అని చెప్పి మనం నమ్మేస్తాం కానీ దేవుడు అన్నాడు నీలో ఒకటి పొదువుగా ఉంది ఎందుకంటే ఆయన హృదయం తెలుసు ఆయన హృదయంతరాంగాలు పరిశీలించే దేవుడు ను నిజంగా నువ్వు చెప్తున్నావు ను ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నానని కానీ నువ్వు పాటించడం లేదు నీకు ఇంకా కొదువ ఉంది నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని ఆజ్ఞ నీకు లేదు నువ్వు పాటించలేదు నీ దేవుడిని ప్రేమించని ఆజ్ఞ నువ్వు పాటించలేదు నీకు కొదువుగా ఉన్నాయి అని చెప్పి దేవుడు గ్రహించి నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసుకో నువ్వు ఆమె అమ్మేసి బీదలకు ఆ వ్యక్తి సనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఏవైతే రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయో ఆ రెండు ప్రధానమైన ఆజ్ఞలు తప్పిపోయాడు కాబట్టి దేవుడు అది గుర్తించగలిగాడు ఆ వ్యక్తి కూడా తెలుసో లేదో మరి అవి ఆ విషయాలు ఆ వ్యక్తి కూడా తెలియకపోవచ్చు నాకు తెలుసు లేకపోతే అంత ధైర్యంగా వచ్చి చెప్పడు ఇవన్నీ పాటిస్తున్నానని అంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి కూడా తెలియవు కానీ దేవుడు తెలుసు అందుకే ఆయన అంటున్నాడు పౌరు భక్తుడు నేను లేని ఈ కాలంలో మరీ ఎక్కువగా మీ యొక్క సొంత రక్షణని భయంతో వనుకతో కొనసాగించుకోనడి మీరు ఎక్కువగా భయపడండి నా ముందున్నంతసేపు కాదు నేను లేనప్పుడు నిజమే ఈ లోకంలో చాలా మంది అలానే ఉంటారు ఉదాహరణకి రాత్రి నా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ జరిగింది నేను ఒక నా ఆఫీస్లో విషయం ఇది ఏమైందంటే ఒక మా లీడ్ ఉన్నాడు మా లీడ్కి నేను ఒక నెల రోజుల ఒక డాక్యుమెంట్ చేశాను ఆ నెల రోజుల నుంచి ఆ డాక్యుమెంట్ రివ్యూ చేయడానికి అతను టైం దొరకలేదు అతను పెండింగ్ పెడుతూ పెడుతూ పెడుతూ నెల రోజుల నుంచి అలానే పెండింగ్ పెడుతూ వచ్చాడు నిన్న రాత్రి మీటింగ్ లో మా లీడ్ యొక్క లీడు కాల్లో జాయిన్ అయ్యాడు అంటే ఆయనకి లీడ్ ఆయన ఆయన అధికారం అంటే అయన అధికారి ఉన్నాడు నా నేను స్టేటస్ చెప్పేటప్పుడు ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందన్న మాట నేను మాట్లాడగానే అప్పటికప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే పైన లీడ్ ఉన్నాడు ఆయన కూడా కాల్లో ఉన్నాడు కాబట్టి ఈయన అప్పటికప్పుడే దాన్ని ఓపెన్ చేసి రివ్యూ చేసి కాసేపు చాలా హంగామా చేశారు నెల రోజులైన డాక్యుమెంట్ నేను చేశాను కానీ ఆయనకి నిన్న ఉన్నాడు కాబట్టి అప్పటికప్పుడు గుర్తుకు అప్పటికప్పుడు దాని శ్రద్ధ వచ్చింది అప్పటికప్పుడు దాన్ని కంప్లీట్ స్పాట్ లో చేసి పెట్టేశాడు అంటే తను అంటే తనకు బిజీ షెడ్యూల్ ఉండొచ్చు నేను ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఈ మనిషి యొక్క స్వభావం అటువంటిది మనిషి చూస్తున్నప్పుడు లేకపోతే మనుషులు మన మేనేజర్లు లేకపోతే మన మన పై అధికారులు మనకంటే గొప్ప వాళ్ళు మనం ఎదుటున్నప్పుడు మనం తగ్గించుకుంటాం అది సర్వసాధారణంగా జరిగే విషయం మన వారికి ఉంటాం కానీ ఎప్పుడైతే వారు లేకుండా ఉంటారో వాళ్ళు మన మన ఎదుట లేకుండా ఉంటారో అప్పుడు అదే విషయాన్ని మనం కలిగి ఉంటే వాళ్ళ ఎదుట మనం ఎలా ఉన్నామో అలాగే మనం వారు లేనప్పుడు కూడా ఉండగలిగితే అప్పుడు మనలో నిజమైన మారు మనసు ఉన్నట్టు అప్పుడు మనలో నిజమైన మార్పు మనలో ఉన్నట్టు అలా లేని పక్షంలో అది వేషధారనే అవుతుంది అనుమానం లేకుండా అది వేషధారనే కాబట్టి ఆయన అంటున్నాడు పౌలు భక్తుడు నా ఎదుట మీరు భయభక్తులు కలగడం కాదు నేనేదో గొప్ప కార్యాలు చేస్తానండి నా ఎదుట మీరు భయభక్తులు కలిగి నా ముందు నటించడం కాదు నేను లేనప్పుడు దేవుడి ఎదుట మీ మరి ఎక్కువగా భయముతో వణుకుతో మీ సొంత రక్షణని కాపాడుకోండి ఎందుకంటే నేను మీ హృదయాల్లో తొంగి చూడలేకపోవచ్చు ఆ దేవుడు చూస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌరు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఎవరు ఒక వ్యక్తి మారు పొంది రక్షణను కాపాడుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి అనంటే ఆ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేశాడంటే యేసుక్రీస్తు ప్రభావం తగ్గించుకున్నారు ఆయన రిక్తుడిగా మారాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభావం చేసిన బలియాగం మన కొరకు నా కొరకు ఆయన చేసిన బలియాగం ఎటువంటిదో ఒక వ్యక్తికి అర్థమవుతుంది తప్ప ఆయన ప్రాణత్యాగం ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు ఆ వ్యక్తి ఎంత ఎంతగా తగ్గించుకున్నాడో ఎంతగా తను హింసింపబడ్డాడో అదంతా దేనికోసం చేశాడో ఈ విషయాలు అర్థం కాకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా దేవునికి లోబడలేడు ఎప్పటికీ కూడా ఆ రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేడు ఆ రక్షణ యొక్క గొప్పతనం ఎప్పటికీ కూడా గుర్తించలేడు రక్షణ ఎంత గొప్పది అనంటే ఎంత విలువైనది అనంటే చూడండి అది ఎంత విలువైన వారంగా ఒక మనిషిని లేకపోతే యేసుక్రీస్తు ప్రభావి నమ్ముకున్న వారిని మారుస్తుంది అంటే చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే పౌరు భక్తులు కూడా మొదటి పొరం రాసిన పత్రిక ఆరాధ్యంలో అంటారు మీరు విలువ కొనబడిన వారు అని చెప్పి మాట్లాడతారు ఎంత విలువ పెట్టి మనము అనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ లోకంలో ఒక కారు కొనాలంటే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు కోటి పది కోట్లు కార్లు ఉన్నాయి ఇల్లు కొనాలంటే యాభై లక్షలు కోటి పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు కూడా ఇల్లులు ఉన్నాయి ఈ లోకంలో బంగారానికి ఒక రేటు ఉంది ప్రతి వస్తువుకు ఒక రేటు ఉంది ప్రతి దానికి ఒక వెల అనేది చెల్లించగలం ఈ లోకంలో గుద్దరికి ఏ వస్తువుకైనా అలానే ఒక రక్షింపబడిన వ్యక్తి యొక్క విలువ ఎంత అనంటే చెప్పలేం ఎందుకు చెప్పలేమంటే ఉదాహరణకు చిన్న మాట చెప్తాను ఒక తక్కడి తీసుకుందాం రెండు పల్లెల తక్కడెడు ఉంటాయి కదా మన కూరగాయలు షాపుల్లో అమ్ముతారు ఒక పల్లెంలో ఏమో కేజీ రాయి పెడతారు ఇంకో పల్లెంలో ఏమో కూరగాయలు వేస్తూ ఉంటారు ఇటువంటి ఒక తక్కిడ తీసుకొని ఇటువంటి ఒక వేవింగ్ మిషన్ తీసుకొని ఒక పల్లెంలో ఏమో ఈ సృష్టి మొత్తాన్ని వేసేస్తారు ఒక పల్లెంలో ఈ సృష్టి భూమి కావచ్చు దాంట్లో బంగారం కావచ్చు దాంట్లో ఉన్నటువంటి ఉన్నాయో ఈ లోకస్తులు చెప్పుకుంటారు ధనము భూములు సమస్తం విలువైనవి ఈ లోకంలో భూములు ధనము బంగారము ఇవన్నీ కూడా చాలా విలువైనవి ఇవన్నీ తీసుకొచ్చి ఒక పల్లెంలో ఈ సృష్టి మొత్తం ఈ సృష్టి మొత్తం తీసుకొచ్చి ఒక పల్లెంలో పెట్టి ఏసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించినటువంటి ఒక వ్యక్తిని రక్షింపబడిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇంకో పల్లెంలో వేస్తే ఈ తక్కడ కదిలాడుతుందా ఏది విలువెక్కువ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రాణం విలువెక్కువ లేకపోతే ఈ సృష్టి విలువెక్కువ ఆయన ప్రాణమే విలువెక్కువ కదా మరి అలాంటప్పుడు ఒక రక్షింపబడిన వ్యక్తి ఎంత విలువ కలిగిన వ్యక్తి ఒక రక్షింపబడిన వ్యక్తి ఎంత విలువైన వాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టి కన్నా కూడా ఈ సృష్టిలో ఉన్న బంగారం కన్నా కూడా ఈ భూమి మొత్తం కన్నా కూడా ఈ చంద్ర నక్షత్రాలను మొత్తం కన్నా కూడా ఒక రక్షింపబడిన వ్యక్తి మరీ ఎక్కువ విలువైన వాడు మనుషులేమో ఈ లోకాన్ని ఎక్కువగా విలువగా చూస్తూ ఉంటారు లోకంలో దొరికేటువంటి బంగారాలను విలువగా చూస్తూ ఉంటారు భూములను విలువ కలిగి ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క రక్తం ద్వారా మనం కడగబడ్డం వలన మనము రక్షింపబడ్డం వలన మనము ఈ సృష్టి కన్నా కూడా గొప్ప వారం ఎంతో విలువైన వారం అంత గొప్ప విలువైన వారిగా విసుక్రీస్తు ప్రవారు మనల్ని చేశాడు అంత విలువైన వారినిగా దేవుడు మనల్ని చూశాడు కాబట్టి దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక నా పట్ల కలిగి ఇంత గొప్ప ఉద్దేశం నా పట్ల కలిగి నా కొరకు ఇంతగా తగ్గించుకున్నాడు నా కొరకు ఇంతగా తను తాను రిక్తునిగా మార్చుకున్నాడు ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి నా హృదయంత్రాంగం నన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు మరి ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ విషయంలో నేనెంత జాగ్రత్తగా ఉండాలి నేనెంత కేర్ఫుల్ గా ఉండాలి ఆయన ఎంతో ప్రయాసపడితే కానీ నాకు ఇది రాలేదు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనే తీర్మానం లేకపోతే ఆయన రక్షణను మనం కొనసాగించుకోలేము ఆ యొక్క బలియాగాన్ని ఆయన సిలువ త్యాగాన్ని మనం మర్చిపోతే ఆయన సిలువ మరణాన్ని మనం మర్చిపోతే ఆయన ప్రేమను మనం మర్చిపోతే మన రక్షణని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్తున్నాడు ఆయన కొనసాగించుకోమని చెప్తున్నాడు అక్కడ దాన్ని కొనసాగించుకోవాలి మనం కొనసాగించకపోతే ఎక్కడో చోట పులి స్టాప్ దాన్ని అవకాశం ఉంటుంది అనే చెప్తున్నాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట ఉంది ఆ ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో పిలుపులికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారులో మీరు మూర్ఖ జన మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలునైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని తమస్త కార్యములను చేయుడి యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ లోకానికి వచ్చి తన ప్రాణ త్యాగం చేయని తన బలియాగం చేయడానికి మన పాపల్ని తొలగించడానికి ప్రధాన కారణం మనం దేవుని కుమారులుగా ఉండారు ఎవరైతే తను ఒప్పుకుంటారో వారంతా కూడా దేవుని కుమారులు అవ్వటం ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి మనమంతా దేవుని కుమారులంగా ఉండాలి ఆయన బిడ్డలంగా ఉండాలి కాబట్టి ఆయన కుమారులు అవ్వాలి మనం ఏం చేయాలి ఆయన మీరు మూర్ఖమైన వక్రజనం అవును కదా ఈ లోకంలో మనుషులంతా వక్రంగానే ఉంటారు వాళ్ళ చూపులు సరిగా ఉండవు మాటలు సరిగా ఉండవు ఆలోచన విధానం సరిగా ఉండదు అంతా వంకరటింకరగానే ఉంటది మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకోటి ఇంకో రీతిగా అర్థం చేసుకుంటారు వింత వింత చూపులు చూస్తూ ఉంటారు వింత వింతగా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వక్రజనం మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా నిందలు లేని వారిగా ఉండాలని చెప్తున్నాడు ఆయన నిరపరాధులుగా ఉండాలి అంటే ఏ అపరాధము ఏ పాపము మనం చేయకూడదు ఏ తప్పు మనం చేయకూడదు నిష్కలంకులుగా అంటే మన హృదయం ఎంతో నిష్కలంకంగా పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు అనిందులుగా అంటే మన సాక్ష్యం అది ఎంతో గొప్పగా ఉండాలి అంటే మనం పాపం చేయకూడదు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంత మాత్రమే కాకుండా మన మీద సాక్ష్యము గొప్పదిగా ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళు మనం సహవాసంలో మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి కాబట్టి మీరు ఇలా ఉండాలని చెప్పి సందుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి సనుక్కోవద్దు అనుమానించొద్దు ప్రతి కార్యాన్ని చేయండి ఈ మాట ఫిలిపి సంఘానికి ఎందుకు రాస్తున్నాడు అంటే వాళ్ళకి శ్రమలు రాబోతున్నాయి దేవుడి నిమిత్తం కాబట్టి వాటిని వాళ్ళు ఎదుర్కోవాల ఎదుర్కోవాలంటే ఇప్పుడు చాలా మంది పరిస్థితి అదే కదా దేవుడు అన్ని బాగు బాగా ఉంటారు ఎప్పుడైతే దేవుడు శ్రమలు పంపిస్తాడో లేకపోతే శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటామో వాళ్ళ పరిస్థితి ఏంది గొనుగుతూ ఉంటారు దేవుడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదు నా జీవితం ఎందుకు కార్యం చేయట్లేదని అనుమానాలు సంశయాలు అలానే సనుగులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మానుకొని మీరు పరిశుద్ధ ప్రవర్తన మీద మంచి సాక్ష్యం మీద పవిత్రమైనటువంటి హృదయం మీద దృష్టి పెట్టి సమస్త కార్యాలను చేయండి చేసే ప్రతి పనిని చేయండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అలానే పదహార వచనంలో చూస్తే అట్టి జనము మధ్యను ఈ లోకంలో ఉండేటువంటి జనము మధ్యలో మనం ఎలా ఉండాలంటే మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అనంటన మాట ఏంటంటే ఈ లోకంలో అట్టి జనం అంటే వక్రజనం ఈ లోకంలో మనుషులంతా వక్రజనం ఈ వక్రజనం మధ్య ఎలా ఉండాలంటే జీవ వాక్యమును చేత పట్టుకోవాలి యేసు యొక్క వాక్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని మనం చేత లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు మనం జ్యోతుల వలే కనబడాలని చెప్తున్నాను చూడండి ఇదివరకు పాత రోజుల్లో వీధుల్లో లైట్లు ఉండేవి కావు లైట్లు ఉండేవి కావు అప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రీట్ లో వెళ్ళాలంటే ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళాలంటే అంత గాఢాంధకారం ఉంటుంది పల్లెటూర్లో అయితే చెట్లు చేమలన్నీ ఉంటాయి ఎక్కడ పాము తెలియదు ఎక్కడ తేలు తెలియదు ఎక్కడ ముళ్ళు తెలియదు ఎక్కడ గొంతు తెలియదు అలానే వెళ్ళేవారు చాలా మంది పాము కాట్లకి తేలు కాట్లకి గురైపోయి చనిపోయేవారు చాలా మంది ఉండేవారు అప్పట్లో ఇప్పుడు వీళ్ళకి వెలుగు రావాలని చెప్పి మొత్తం బారుకేయాల్సిన అవసరం లేదు కదా ప్రతి అడుగు అడుగున ఒక లైట్ ఎక్కర్లేదు అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ ఉంటే చాలు ఈ ఆ యొక్క లైట్ వెలుగనేది దాని ఫోకస్ అనేది మార్గం మొత్తం కనపడుతుంటే మార్గం అంతా చాలా చక్కగా కనపడుతుంది వాళ్ళు ఆ ప్రమాదాలని పాములు అన్నిటినీ చూడగలరు క్షేమంగా వారి గమ్యస్థానానికి వెళ్ళగలరు అంటే ఈ జ్యోతులు ఏం అంటే తనను ఒక వ్యక్తిని క్షేమంగా తను వెళ్ళవలసిన గమిస్తానానికి చేరుస్తా ఉంటాయి అలానే మనం కూడా దేవుని దివ్య వాక్యాన్ని చేతపట్టుకోవాలి జీవ వాక్యాన్ని చేత దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె ఉండాలి లోకంలో అంటే మనమిచ్చే వెలుగులో ఈ లోకస్తులంతా కూడా ఏం చేయాలి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసుకోవాలి వాళ్ళ యొక్క పరిస్థితులను చూసుకోవాలి ఉదాహరణ చెప్పాలంటే ఈ దేశం ఎంతో భయంకరమైనటువంటి దేశం ఎంతో భయంకరమైనటువంటి దేశం ఎందుకనంటే ఎంతో ఎన్నో భయంకరమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు భర్త చనిపోతే భార్యను చంపేయడం ఎంతో చిన్న పిల్లల్ని ముసలు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి ఆ మాయన ఆ ముసలాయన చనిపోతే మళ్ళీ వాళ్ళకి పెళ్లి లేకుండా జీవిత కాలం వారిని హింసించేది ఎన్నో ఎన్నెన్నో రకరకాలటువంటి బానిస బని పంపినటువంటివి ఆచారాలు దేశంలో ఉండే ఒకప్పుడు కానీ అవన్నీ రోజులున్నాయా లేవు ఎందుకు లేవు అనంటే దేవుని బిడ్డలు ఈ దేశానికి వచ్చారు వారు పరిచర్య చేశారు దేవుని వాక్యాన్ని వెదజల్లారు ఈ మీరు చేస్తున్నవన్నీ తప్పు ఇది కరెక్ట్ కాదు ఇదన్నీ ఆచారాలు ఇవన్నీ నిజమైన భక్తి కాదు అని చెప్పి చెప్పారు ఎంతో మందిని చైతన్యపరిచారు ఎంతో ఆ యొక్క ఉచ్చుల నుంచి తీసుకురాగలిగారు ఆ యొక్క విధానాలన్నిటి నుంచి బానిస బతుకు నుంచి విడిపించారు దేనివల్ల సాధ్యమైన ఈ దేవుని వాక్యం వాళ్ళు ప్రభావితం చేశారు ఒకప్పుడు మిషనరీస్ అంతా మిషనరీస్ పరిచర్య చేసినప్పుడు ఈ ఇంతకు ముందల్లా పరిచర్య గొప్పగా జరిగింది ఎంతో కఠినమైనటువంటి ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి దేశము ఆచారాలకి అధికారులకి భయపడుతూ ఉండేటువంటి దేశము ఎలా మారింది క్రీస్తులోనికి ఈ దివ్య వాక్యము కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ దివ్య వాక్యాన్ని చేతబట్టుకున్న వారమై ఉండాల మీరెందుకు భయపడరు మీరెందుకు శ్రమలు వచ్చినప్పుడు భయపడరు అంటే ఈ దేవుని వాక్యం ఆ యేసు క్రీస్తు మాట ఆయన సెలవిస్తున్నాడు ప్రతి పరిస్థితులను సంతోషించమంటున్నాడు మే ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాం మీరెందుకు భయంకరమైన ఆచారాలు చేయరు మీకు ఎందుకు తిథులు నక్షత్రాలు పాటించరు అనంటే ఈ వాక్యం ఈ వాక్యం చెప్తుంది నన్ను పాపం నుంచి విడిపించాడు నేను తీర్పును దాటిపోయి ఉన్నాను నేను తీర్పులో లేను తీర్పు కింద లేను నేను తీర్పును దాటిపోయి ఉన్నాను నేను దేవుని కుమారుడను నేను అన్నిటి నుంచి ఈ సాంప్రదాయాల నుంచి బానిస బతుకు నుంచి నేను విడుదల పొందాను నాకు ఏదైతే శ్రేష్టమైందో ఏదైతే శ్రేష్టమైందో నేను పొందుకోవాలో ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యం ఆ ముక్తిని ఆ స్వర్గాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు ఆయన లోకానికి వచ్చి కాబట్టి నేను ఏది కూడా చెయ్యను నేను ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు నేను ఏసు క్రీస్తు నమ్మితే నేను స్వర్గానికి పోతానని చెప్పి నా వాక్యం చెప్తా ఉంది ఎందుకంటే ఆయన నా గురించి నా పాపాలన్నీ మోసాడు అని చెప్పి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండాలి ఇలా ప్రతి దానికి మీరు అమావాస్యలు ఎందుకు చేసుకుంటారంటే ఈ వాక్యం దినాలేమి నన్ను డిసైడ్ చేసేది ఈ దినాలే నా చేతి నా ప్రభు ఆధీనంలో ఉన్నాయి అని చెప్పగలటువంటి పరిస్థితి ఉండాలి అంటే మన ప్రవర్తన ద్వారా మన యొక్క క్రియల ద్వారా మన యొక్క ఈ ఆలోచన విధానం ద్వారా మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా మనం ఏం చేయాలి ఈ లోకంలో ఉన్న వారిని ఈ వక్ర జనాన్ని చూపించాలి వాళ్ళ జీవితాలను వాళ్ళకి మన వెలుగులో దేవుని వాక్యాన్ని మనం చేతబట్టుకొని మన యొక్క వెలుగులో వారు తమ జీవితాలను చూసుకోవాలి జ్యోతుల వల్లే ఉన్నారంటున్నాడు ఇలా మనం ఉన్నప్పుడు అని అంటున్నాడు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది దేశ ప్రభు దినం వచ్చినప్పుడు నేను వ్యర్థంగా ప్రయాస నేను వ్యర్థంగా కష్టపడలేదు నేను పడిన కష్టం అంతా వేస్ట్ గా పోలేదు అదంతా ప్రయోజనకరమైందని చెప్పి నేను క్రీస్తు దినమునందు నేను అతిశయిస్తాను లేదా మీరు ఇంకా బానిస బతుకులు బతుకుతూ పాత జీవితాన్ని జీవిస్తూ వేషధారకుల వల్లే పాత విధానాలని పాత ఆలోచనల్ని పాత తలంపుల్ని పాత క్రియలనే చేస్తూ ఏ మాత్రం దేవుని వాక్యానుసారంగా లేనప్పుడు నేను పడిన ప్రయాస నేను పడిన కష్టము అంతా వ్యర్థం ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరిసిల్ చేసినటువంటి ప్రతీది ఆయన పడిన ప్రతి శ్రమ ఆయన కాల్చిన రక్తం అదంతా వ్యర్థం మీరు ఈ వాక్యానుసారంగా లేనప్పుడు యసుక్రీస్తు ప్రభు వారు పాణం పెడితే ఏముంది నేను కష్టపడి మీకు స్వార్థ చెప్తే ఏముంది ఇవన్నీ వ్యర్థమే అని చెప్తున్నాడు నాకేముంటది అప్పుడు అతిశయ కారణం ఏమీ ఉండదు అని చెప్పి చెప్తున్నాడు కానీ మీరు ఈ లోకంలో జీవవాక్యము చేత పట్టుకొని జీ వెలుగు జ్యోతుల వల్లే మీరు ఉంటే అప్పుడు మీరేం అవుతారు అప్పుడు నేను పడిన ప్రయాసము ఆ ప్రభువు కార్చిన రక్తానికి ఆయన పెట్టిన ఆయన ప్రాణం పెట్టిన దానికి ఒక విలువ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఈ మాటలు ఎండున్న మనం కూడా మనం మనల్ని పరీక్షించుకోవాలా మనం ఎలా ఉన్నాం మనం మన మన రోజువారి జీవితాలలో మన పరిస్థితుల్లో మన ఆలోచనల్లో మన తలంపుల్లో ఎలా ఉన్నాం మన పైకి భక్తి గలవారమై అనేది మనం పరిశీలించుకోవాలి వ్యక్తుల్ని సంతోష లేకపోతే వ్యక్తుల గురించి మనం ప్రయాసపడుతున్నామా లోకంలో చాలా మంది అలానే ఉంటారు వ్యక్తుల గురించి ప్రయాసపడుతూ ఉంటారు మన వ్యక్తుల గురించి ప్రయాసపడుతున్నామా లేదంటే దేవునికి లోబడి దేవునికి భయపడి ఆయనతో సమాధానం కలిగి ఉండాలి ఆయన నా పట్ల ఉన్నతమని తలంపులు పిలుపు కలిగిన దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఆయన కొరకు ప్రయాసపడే వరంగా ఉన్నామా లోకాన్ని ప్రభావితం చేసే వరంగా లోకానికి దివ్య వాక్యాన్ని చూపించే వారంగా లోకానికి లోకంలో ఉన్నటువంటి ఒక్ర జనానికి వారి క్రియలు తప్పు అని చెప్పే రీతిగా మన ప్రవర్తన మన క్రియలు మన కార్యాలు ఉన్నాయా ఏసుక్రీస్తు ప్రభాలు పెట్టిన ప్రాణానికి ఆయన పడిన శ్రమకి అపోతుడు పౌలు కష్టపడి తను రాసిన ఈ పత్రికలకి ఈ వాక్యానికి ప్రయోజనం ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ గాక చిన్న ప్రార్థన చేసే ముగించేస్తాం పరిశుద్ధమైన దేవ అనుగ్రహం కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రాభ ఇదిగో తండ్రి ఇంతవరకు అయినా మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడుకోవచ్చు వందనాలు తండ్రి అవును పౌలు భక్తులు తన శ్రమంలో బాధల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ తండ్రి తనకు మహిమకరంగానే తనకు సంతోషంగానే శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా తండ్రి తనకు మేలుగానే ఎంచాడు ప్రభు అటువంటి కృపను మాకు కూడా అనుగ్రహించండి మేము ఉండి విశ్వాసంతో మాత్రమే కాక తండ్రి ఆయన ఎందుకు శ్రమలు పడ్డానికి కూడా నీ ఎందు హింసలు పడ్డానికి కూడా ప్రభు నా తండ్రి మాకు అనుగ్రహింపబడ్డాయి కాబట్టి నాయన అటువంటి సిద్ధపాట్లోనికి మేము పోవాలా ప్రభు నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కొనసాగాల తండ్రి ఆయన అటువంటి కృపను మాకు దయచేయండి ఆ లెవెల్లోకి నా తండ్రి నా విశ్వాసాన్ని తీసుకెళ్ళండి ప్రభు అవున తండ్రి నేను మీ శిలువ త్యాగాన్ని గురించి నాయన ఎంతగా తగ్గించుకున్నారు మీరు ఎంతగా నా తండ్రి వ్యక్తునిగా మారారు నేను అవన్నీ కూడా తండ్రి తను రాసుకుంటూ వచ్చాడు ఎందుకనంటే ప్రభు మీరు ఎంతగా నాయన ఎంత గొప్ప దేవుడు ఎంతగా ప్రభు మీరు తగ్గించుకున్నారు నీరు ఎంత ప్రయాసపడితే ఆ రక్షణ మాకు వచ్చిందో నైనా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నేను మీకు భయముతో వనుపుతో నాయన కొనసాగించుకోమని చెప్తున్నాడు ప్రభు అవున తండ్రి అనుక్షణం మేము పరిశీలించుకుంటూ ఉండాలా ఎందుకంటే మీరు మమ్మల్ని చూస్తున్నారు నువ్వు చూచే దేవుడు పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు ప్రభావ కాబట్టి తండ్రి ఎల్లప్పుడూ నాయన నీడితో మేము యోగ్యంగా ఉండాలా అటువంటి కృపను మాకు దయచేయండి నేను ఎల్లవెళ్ళాల తండ్రి నేను మిమ్మల్ని మమ్మల్ని మేము నీ ఆత్మ లేకుండా అది అసాధ్యం ప్రభావ కాబట్టి తండ్రి మీ ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించండి మీ ఆత్మకు లోబడి నాయన నీకు లోబడి మీ ఆత్మ ద్వారా నడిపింపబడడానికి సహాయపడండి నా తండ్రి నైనా జీవవాక్యాన్ని చేతబట్టుకొని నాయన ప్రభ వెలుగువలె లోకంలో మేము ఉండడానికి కృపణలు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభావ నిష్కలంకులుగా నిరపరాధులంగా అనిందిలంగా నాయన ప్రభా మేము ఉండడానికి కృతదా ఇచ్చని నా ప్రభావ ఈ వాక్యంలో నాయన నేనే చాలా సార్ తప్పిపోయింటాను ప్రభావ మమ్మల్ని క్షమించమని నన్ను మందించమని నాయన ప్రభా ఈ వాక్యానుసారంగా నేను కొరకు నన్ను గ్రహించమని నాయనప్రభని మహిమకరంగా నాకు మా అందరి జీవితం ఉండడానికి కృతదాయించనీసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థిస్తున్నానుభా దివాచండి నా దివా వాళ్ళ చేసిన పాపం కలిగి పరిధిపరిచి నూతన ఉదయం నూతన మార్చండి నీకు తెలుసుకుంటే జ్ఞానం తెచ్చండి ఆ కుటుంబంతో రక్షణ పొందాలా ఇంకొబరి వరకు బ్రభా అక్కడి నుంచి మంచికి మీరు కాలం చేయండి సైతం దెయ్యాలి కాల్చి దినాత్మ కాల్చేయండి మీ గాయాల ధర స్వస్థ ఉంది యశప్రభా స్వస్సపరిచ అలా స్వస్థ సిల్వర్లో ప్రభా అలా అనాది గాయాల ధర స్వస్థ కలిగించేయండి నా ప్రియ నీకు వందలు ఏసుప్రభ నా ప్రభా ప్రతి ముట్టి తాకి ఆమె వివసపరిచ నినాది వా నీకు రజ రవి చెరుల బిట్టని ఆయన చూపు మంచి కనిపించాలా ఆపరేషన్ సక్సెస్ కావాలా కిడ్నీ హార్ట్ ముట్టి స్వసపరచండి ఆయన సేవ చేయాలా త్వరగా మరుమస్ పొందాలా కుటుంబంతో ప్రభావి నిన్ను సేవించాలా మీరే కర్రించండి నా దీవానికి సగం మనతని రాజన్ భక్తులు జ్ఞాపకం చేసుకొని ఆయన పాపం జోలి పోకుండా ఆయిలీ స్పిరిట్ ని విడిపించండి లేసుప్రభ ఆ లివర్ స్వసపరచం పొందాలి సంపూర్ణ ప్రభాహి నా దీవ మన తను చేసిన ప్రభావం మన స్వచ్ఛత కలగాల మన ఉద్యోగం రావాలా భార్యపడుతున్న ప్రభావ ఎల్టీసీ ఆటంక రాకుండా ఒకటొక ఆట కిరీస్ కలిగిన మనుషులు మీ జ్ఞానం కలిగించేయండి ఆ కుటుంబం నిన్ను తెలుసుకోండి నిన్ను సేవ చేసి సాధించండి సంతాన్ని జీవించనీస ప్రభావ మన ఇద్దరు క్యాన్సర్ ఉండేసో ప్రభావ అలా నీ గాయాల సంపూర్ణ విడుదల విడుదల ఉండేసో ప్రభావ ఆ వ్యాధి ఇద్దరు విడుదల చేయండి మీ పొందిన గాయాల ధర ఆ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి ఓడిపోవాలేశ ప్రభావ వాళ్ళ జీవితంలో స్వచ్ఛపరచండి అలాగే వాళ్ళకి రక్షణ తెచ్చని నా దీవానికి శథం చేసాం ఏసయానికి వందలేసో ప్రభా మన తల్లి ఏసేఆర్ ఎనుకోమంటే తాకని త్వరగా ఆపరేషన్ ప్రభా అలాడి టైం ఇచ్చని జరగాల ఆ పొరలు పోవాలేసో ప్రభా అలాడి నా దీవానికి శ్రద్ధ మంచి గిన పడాలా అనేక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది వేస ప్రభా అయినా కానీ ఆ సిల్వర్లో పొందిన గాయలు మీరుంది వేసో ప్రభా స్వసపరచని ఆత్మని తెలివండి ఇంకా సరస్వతం నడిపించి బలాన్ని శక్తి తెచ్చని మంచి ఆకలి తెచ్చని నా ప్రభానికి పొందాలేశ ప్రభ సూరాజ్ గారు ఎంతో మంది చెప్పింది మీరు ఇన్నారు యశ్వ్రభ ఇన్నే దేవుడు కనుగా ఈ చింతా మీద వేస్తున్నారు మీ అస్సందర అందరు ఆదుకొని సాక్ష్యం దయిచేయండి వీళ్ళ జీవితంలో గొప్ప సాక్ష్యం స్థిరపరచండి క్రీశ స్వసపరచుండని అందరు సాక్ష్యం చెప్పాలా నా దివా ఇంతవర వాక్యంధారట నీకు వందా ఈ వాక్యం ధర మనకి విలేషంటే తీసేయండి కళలు చూపించండి మా జీతం స్థిరంగా చేయండి నా దీవానికి నీ ముంగడు ఎట్లున్నావు బయట ఎట్లనే ఉండాలా నా దీవానికి పూర్ణయుగం పూర్ణప నిన్ను ప్రేమించాలి విశ్వప్రభ ఇంకా మీ తప్ప ఇంకా విగ్రహాలు మాకు చూపించండి మా జీతం సరిచేసి ఈ వాక్యంధర జీంప చేసి అలాగే ఇతరులకు వంకరి జనం మేము వెలుగు ఉండాలా నాదివాణి శం మా పనిలో మా పొరుగు వాళ్ళలో ఊరుగులలో మా రిలేషన్లో ఆ క్రీస్ యొక్క సాక్షిగా మేము నిలబెట్టుకోమని అందరికీ కేపీఎం తాకని ముట్టండి వాళ్ళు విశ్వసపరిచి కుటుంబంలో శాంతి సమాధాయించండి కష్టం నష్టం తొలగించి అలాగే నాది అందరి సేవలో వాడవల పిల్లలవి సేవ వాడవల ఇంకే వాళ్ళకి రక్షణ పొందలే మీ కిరపదార అక్షరం అని నడిపించి మని ఇస్తున్నప్పుడు సమీన్ సోద మేసోప్రభ నా దేవా కలవరిసీలో ఆయన కోసం రక్తం కార్చును వాసు బ్రహపతి పాపం మొక్కుంట ఆయన పాపం మీకు కడగండి ఇవ్వలేక తెలియకజేయం దేశప్రభ ఆ వ్యాధి దేని వచ్చింది పాపం ద్వారా వచ్చింది మాకు కానీ అయినా కానీ ప్రభా మీ సిర్వల గాయలు ఉన్నాయి స్వస్థతం చేస్తాం ప్రభా ఆ చేద్ధర స్వస్థపచ్చి ఆ లివర్ వాపు ఓడిపోవాలా ఆయన శీఘ్రంగా స్వస్థ ఆ బిడ్డవి రక్షణ పొందారా నీ సాక్షిగా ఉండాలా దేవా విడుదలచని ఆ బానిస్ నుంచి ఆ శ్రమ నుంచి విడిపించి అలా నీ అనాది మీ యొక్క మార్గంలో నడిపించి అనిస్తున్న ప్రశ్వమీన్ మన ప్రభుత్వ యేసు ప్రభు కృప మన కే మనకు దేవుని కృప సిల్వర్ చూపిన మహాకృప సదాకాలం మన అందరికి తోడుండు కాక